ప్రకృతి పురుషం చైవ విద్యనా ఉభవ విం గుణాశై విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి జీవపురుషులు ఇరువరిని ఆది తెలియబడనివారని తెలుసుకో దేహాది రూపములందు మార్పులు రూపముల స్వభావగుణములు అపరా ప్రకృతి నుండి ఆ ప్రకృతిలో కలిగినవేనని కూడా తెలుసుకో కర్తృత్ ప్రకృతిరుచ్య పురుషసుఖదుఖానా భోక్తృత్ హేతురుచ్యే కార్య కారణ భావములతో వాటియందు తనకు వాస్తవమునకు ఏ సంబంధము లేకపోయినప్పటికీ కార్యకరణ కర్తృత్వములందు సుఖదుఖములను ఎంచుతూ భోక్తృత్వముననుభవించేవాడు జీవపురుషుడు ఋష ప్రకృతిస్థో భుంక్ ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోష్య సో నిజన్మసూ అ జీవుడు అపరాప్రకృతియందు తప్పుగా ఆత్మభావన చేసి ఫలితంగా వచ్చిన పరాప్రకృతితో సహా అపరాణములను అనుభవిస్తాడు అంటే ప్రకృతి గుణములను పరాప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణములను అనుభవిస్తాడు ఈ గుణసంగమే జీవుని మంచి చెడు జన్మలకు కారణం ఉపద్రష్టా హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్తి దేహేస్ ఆ ఆ గుణుడైన జీవుడు వాస్తవమునకు తన నిజస్వరూపమే అయిన పరమపురుషుని గుర్తించలేక వేరుగా ఎక్కడో ఉన్నాడని భావిస్తూ తన చేష్టలను చూచే సాక్షిగానూ ఆమోదించే అనుమంతగానూ తనకిష్టమైనట్లు పాలించే భర్తగానూ తన చేష్టలను స్వీకరించే భోక్తగానూ తనను శాసించి మాయలో పడేస్తున్న మహేశ్వరుడని అంతలో గొప్పవాడు పరమాత్మయని వివిధ విధాలుగా ఆ పరమ పురుషుని తన గుణ ప్రకృతికి తగినట్లు గుర్తి ఉంటాడు పురుషం ప్రకృతి గుణ సహ వర్తమానోపి న భూయో పరమపురుషుడు జీవపురుషులకు చెప్పబడిన తేడాను జీవునిచే త్రిగుణములు ఆరోపింపబడిన అపరా ప్రకృతిని ఈ విధంగా ఏ సాధకుడు తెలుసుకుంటున్నాడో అతడు దేంద్రియాదులతో సాధనకర్మయందు వర్తిస్తున్నప్పటికీ ఈ త్రిగుణ భావములను అంటే పరాప్రకృతి భావమును అంటే జీవభావమును కల్పించుకోడు ప్రకృతి బంధంలో మళ్లీ పడడు త్మని పశ్యంతి కి ఆత్మానమాత్మనా అన్య సాంఖ్యోగేన కొందరు వివేకయుతమైన బుద్ధియందు మనస్సును నిలుపుటకు ధ్యానమను సాధన కర్మాచరణ ద్వారా సాధన చేస్తూ తమ నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకుంటున్నారు ఇంకా కొందరు ఆత్మానాత్మ విచారణయను సాంఖ్యయోగం ప్రధానంగానూ ఇతరులు తత్వదృష్టితో కామాదులను నిగ్రహించు సాధన కర్మాచరణ ప్రధానంగాను సాధన చేస్తు ఆత్మను తెలుసుకుంటున్నారు అజానంత శ్రుభ్య ఉపాసతే చతితరే మృత్యు శ్రుతిపరాయణ తమకై తాము సాధన కర్మాచరణను తెలియనివారు ఇతరుల తత్వ సాధన తత్వమును నిష్ఠగా శ్రవణం చేస్తూ మృత్యుతుల్యమైన సంసారము దాటుతున్నారు సవరంగ క్షేత్రేత్రిద్ధి భరతర్షభ చరాచరములైన జగత్తు ఏమైనా పుట్టుతున్నదంటే అందుకు ఒక్కటే కారణం క్షేత్రమునందు క్షేత్రజ్ఞావమును క్షేత్రజ్ఞుయందు క్షేత్రభావము ఆరోపణ చేయటమే అంటే దేహాత్మభావమే కారణమని తెలుసుకోమం భూ తిష్టం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యశ్య స నాశనమయ్యే సర్వచరాచర భూతములలో నాశనం కాని జగద్విలక్షణమైన సమభావంతో ఉంటున్నటువంటి పరమేశ్వరుని తన ఉనికిని గుర్తించమని శాసించే ఆత్మను ఏ సాధకుడు తెలుసుకుంటాడో అతడే తత్వమును తెలుసుకున్నవాడు సమం పశ్యివ్రమవస్థిత ఈశ్వరం ని నస్నం తి పరా గతిం సర్వత్ర తన నిజస్వరూపంతోనే సమమై ఉన్న ఈశ్వరుని క్షేత్రజ్ఞుని దృష్టితో సమత్వ రూపంలో చూచిన సాధకుడు తన జగద్భావంతోనూ దేహాత్మభావంతో తననే హింసించుకోడు సమభావంచేత ముక్తిని పొందుతాడు కర్మాశ పశ్యతిమానం అకర్త సశ్యతి దేహేంద్రియాదుల వలన జరుగు సూక్ష్మస్థూల ఫల రూపకర్మలన్నీ సర్వవిధములుగా అపరాపరాప్రకృతులే చేస్తున్నాయి వాస్తవమునకు ఆత్మస్వరూపుడైన తాను చేసేవాడూ కాదు అనుభవించేవాడూ కాదు ఇలా తెలుసుకున్న సాధకుడు తత్వమును తెలుసుకున్నవాడు భూతపృథ్ భావస్థం అనుపశ్యత విస్త బ్రహ్మ సంపద తద ఏకమైన ఆత్మనే శాశ్వత సుఖస్వరూపమునే వాస్తవమునకు కోరుతున్న భూతముల ఈ విభిన్న భావములు కోరిన ఆత్మను గుర్తించలేనందువలననే ఈ నానాత్వమైన సృష్టి జరుగుతున్నదని ఎప్పుడు సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడే మోహమును విడిచి బ్రహ్మమును పొందుతాడు అనాదివార్గుణత్వా పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపీ కౌన్యం నే శరీరము పుట్టుట వంటి ఆది లేనందు పుట్టుట వలన కలుగు అపరాపర ప్రకృతి గుణములు లేనందువలనను ఏ మార్కులు చందని ఈ పరమాత్మ శరీరమునందే ఉన్నప్పటికీ అపరాపరా ప్రకృతి కర్మలను చేయడు జీవపురుషుడు చేస్తున్న వాటితో సంబంధపడడు సౌక్ష్ ఆకాశం నోపలిప్యవ్రవస్థితో దేహే తథిప్య సర్వవ్యాపి అయి సర్వపదార్థములు ఉండటానికి అవకాశముస్తున్న ఆకాశం ఆ పదార్థభావములతో ఎలా సంబంధపడదో అలాగే సర్వదేహములందు ఉన్నప్పటికీ దేహములతో జీవభావములతోనూ పరమాత్మ సంబంధపడు ప్రశయ్యేకృత్స్ లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తృత్స్ ప్రకాశయతి భారత అర్జున ఒక్కడే అయిన సూర్యుడు జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తూ తన ప్రకాశము అందని చీకటిని అందుకు కారణమైన మేఘాదులను కూడా ప్రకాశింపజేస్తున్నాడు అలాగే ఒక్కటే ఆత్మ క్షేత్రజ్ఞుడు సర్వభూతములకు తన ప్రకాశమునిస్తూ తన ప్రకాశమును గుర్తించనందువలన కలిగే దుఃఖమును సంసారమును అందుకు కారణమైన అజ్ఞానమును మోహమును ప్రకాశింపజేస్తున్నాడు తెలియజేస్తున్నాడు క్షేత్ర క్షేత్ర జ్ఞయ అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షి అంటే శరీరము పరమాత్మల భేదమును ప్రకృతి భేదములు ప్రకృతి తో ఉన్న మిథ్యా సంబంధమును విడుదలను ఎవరు జ్ఞానదృష్టితో తెలుసుకుంటారు श्री महा भारते, भीश्म भगवत गीतासु, उपनिष्त्सु ब्रह्म योगशास्त्रे, श्री विद्यासंवा क्षेत्र क्षेत्रोंध्याय